అనుబంధం అరవై మూడవ కీర్తన యవ్వరి దలపడు నవ్వరి నల్లడు నవ్వుల తిరువుల నడచీ ప్రాణీ కలుషము పుణ్యము కర్మపుచేనను వెయగజీవుడు విత్తుచును కలిగిన సుఖ దుఃఖములను గాదల లుచుచునించుక కుడిచీ ప్రాణి చడని ప్రపంచము ససదిదిలో నిడుపు గురుచొలుగనేసినది వడిదేహములను వన్నెల వన్నెల గడనల చీరల కట్టి ప్రాణీ మ క్రోధాదులుమతి చూరల ఎడి చుట్టములే గారవముల వేంకటపతి గొలువక చేరి కాపురము శి ప్రాణీ